అది వాక్ వ్యాపారం కాబట్టి అస్తమానం మనం చేసి పనిని మనం నిందించుకుంటూ ఉన్నాం అనుకోండి ఇప్పుడు హౌస్ వైఫ్ ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిని చూసి చూడండి ఆవిడ పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిది అయ్యేప్పటికి ఒక బ్యాగ్ కొంటున్నారు అదే బ్యాగ్ వ్యానిటీ బ్యాగ్ అంటారు ఆ బ్యాగ్ వ్యానిటీ బ్యాగ్ అని పేరా ఎంత తగ్గు ఎందుకంటే వ్యానిటీ ఉండకూడదు వ్యానిటీ అంటే గర్వం అవును అసలు వ్యానిటీ అంటే గర్వం అనే కూడా ఉపయోగం అర్థం ఉంది కదండి సో వ్యానిటీని అవాయిడ్ చేయాలి సో వ్యానిటీ బ్యాగ్ పట్టుకుని ఆమె టక్ టక్ టక్ ముందుకు వెళ్ళిపోతుంటే ఈ హౌస్ వైఫ్ చూసి అసీప ఏకాంతంలో ఆవిడ మనస్సులో మాట మీరు కను కనుక్కోగలిగితే మామూలుగా అడిగితే చెప్పకపోవచ్చు ఏకాంతంలో కనుక్కోగలిగితే నా జీవితం అంటే నాకే అసహ్యం వేస్తుందండి గతి లేకి ఉద్యోగం చేస్తున్నాను హౌస్ వైఫ్గా ఉండగలిగితే ఎంత స్వభావం ఆవిడంటుంది కాబట్టి సో చూసారా హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు నా కర్మ కాలిపోయింది పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇంట్లో చాకరీ ఇంట్లో చాకరీ చేయకపోతే ఏమిటవుతుంది సపోజ్ చూపికమె సెక్రటరీ సంవ్యా దాన్ని వాడికి చాకరీ చేయాలి వాడు రాజమండ్రి వెళ్తుంటే రైల్వే స్టేషన్ టిక్కెట్ దగ్గర నుంచి వాడు వెళ్ళేప్పుడు భోజనం పట్టుకెళ్తున్నాడు ఇవన్నీ సెక్రటరీ డ్యూటీలే ఎంత ఎంత అదేమంత శోభ అది చేసేవాళ్ళకి గొప్ప కాబట్టి హౌస్ వైఫ్ ఎప్పుడు తన యొక్క స్థితిని నిందించుకుంటూ ఉందనుకోండి ఎంత దోషం అంటే అది అంత తెలివి తక్కువ పని టీచర్ ఉన్నాడు అనుకోండి ఏమిటో ఈ టీచర్ ఉద్యోగం బోనస్లు ఇవ్వడం కంపెనీల్లో అయితే బోనస్లు ఇస్తారంటాడు బోనస్లు ఏం బోనస్లు టీచర్ ఉద్యోగం అంత ఆనందం అదే కాని మరొకటి హై స్కూల్ టీచర్ కాలేజీ టీచర్ని చూసే అసూపడతాడు కాలేజీ టీచర్ హై స్కూల్ టీచర్ని చూసే చూపెడతాడు ఎందుకంటే హై స్కూల్లో వీడు కూర్చుంటే కూర్చుంటాడు నిలబడుకుంటే నిలబడుకుంటారు కాలేజీల్లో వాళ్ళు వీడి మీద బాణాలు ఉవి వేస్తూ ఉంటారు వీడి వెళ్ళాలంటే ఉడుకుతూ ఉంటాడు ఈ లెక్చర్ జీతం ఎక్కువ ఇస్తే ఏమైంది నిత్య జీవితంలో రోజూ కష్టపడుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా వాక్కుతోటి తన తన కర్మను నిందించుకోకూడదు ఆలోచనలో నా కర్మ కాలిపోయింది నేను ఉద్యోగం చేస్తున్నాను ఎప్పుడు అనుకోకూడదు పని చేసేప్పుడు అసందర్భంగా తప్పుగా సగం సగం ఎన్నడూ చేయటం ఈ దోషం వచ్చేసింది సమాజంలో ఎందుకు వచ్చిందంటే మనం గీత యొక్క సందేశాన్ని మర్చిపోవడం చేతనే వచ్చింది దోషం దీన్ని మహాత్ములు బాగా హైలైట్ చేస్తారు వినూభావే గారు వాళ్ళు కూడా దీన్ని బాగా హైలైట్ చేసేవారు ఈ పాయింట్ని సో శంకర్ను కూడా హైలైట్ చేస్తున్నారు సో ఎనీవే కమ్ బ్యాక్ టు ది పాయింట్ స్వధర్మాన్ని నిష్ఠగా చేసుకునేవాడు ఒకడు ఉన్నాడు అంటే వాడు ఆలోచన బాగుంది స్వధర్మం మీద ప్రేమ ఉన్నది వాగ్ వ్యాపారం బాగుంది స్వధర్మాన్ని తిట్టడు చేసేప్పుడు కూడా తనకు వంతు కర్తవ్యాన్ని ప్రకాశం చేస్తాడు అది అంటున్నారు ఇంకేమిటి దోషము అంటే రెండు రకాల దోషం కర్తృత్వము భోక్తృత్వము సాహంకార అహంకార ఉంటుంది నేనే చేసి వాడిని ఒకసారి ఓ సమావేశంలో నేను ఉన్నాను నేను ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను వ్యక్తం చేస్తే చాలామంది ఆ అభిప్రాయానికి ఒప్పుకోలేదు మోస్ట్ ఆఫ్ దమ్ నైంటీ పర్సెంట్ డిసైడ్ నో నో నో నో నో నో బట్ ఆ తర్వాత కొద్దిమంది నేను వినువురుకున్నాను తర్వాత కొద్దిమంది నన్ను కలిసి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి ఏమిటంటే అభిప్రాయం ఇప్పుడు ఒక యాభై మంది రిటైర్ అవుతున్నారు రిటైర్ అయ్యేప్పుడు యాభై మందో లేదా పది మందో రిటైర్ అయ్యేపుడు బిగివే స్పీచ్ ఆ స్పీచ్ ఏమిటంటే నేను ఈ ఆర్గనైజేషన్కి ఇరవై ఏళ్ళు సర్వీస్ చేశాను అని వీడు అంటాడు నన్ను మాట్లాడను అప్పుడు నేను అన్నాను ఆ వాక్యాన్ని నేను ఒప్పుకోను అని చెప్పాను నేను ఆర్గనైజేషన్కి సర్వీస్ చేశాను అనే మాట అది అహంకారంతో కూడిన మాట అసలు ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటువంటి అవకాశం నాకు లభిస్తే చాలు అని నేను భగవంతుడికి మొక్కాను ఆ అవకాశం లభించినప్పుడు తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చాను ఆ అవకాశం లభించిన కారణంగానే నేను సమాజంలో ఒక ప్రతిష్టని సంపాదించుకుని ధనాన్ని సంపాదించుకున్నాను కుటుంబాన్ని పోషించుకున్నాను సమాజంలో ఒక జంట బతికాను ఈ ఆర్గనైజేషన్లో నాకున్నటువంటి పొజిషనే కారణం కాబట్టి ఏ లెక్కలో చూసుకున్నా ఈ ఆర్గనైజేషన్ నాకు పూర్ణమైన సేవ చేసింది తప్పిస్తే నేను ఆర్గనైజేషన్కి చేయాల్సినంత చేశానా లేదా అన్నది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఎట్ అది భగవంతుడు నిర్ధారించాలి తర్వాత పెద్దలు విశాల హృదయం వాళ్ళు వాళ్ళు బహుశా నిర్ధారించగలుగుతారేమో నాకు తెలియదు నా నిర్ధారించవచ్చు నా కింద పని చేసిన వాళ్ళు నిర్ధారించగలగచ్చు గలుగుతారు వాళ్ళకి తెలుస్తూ వీడు ఎంత సేవ చేస్తున్నాడు నా మటుకు నాకు ఏమనిపిస్తుందంటే నేను పూచిగా నేను చేయగలిగినంత వర్క్ చేయగలిగానా అనే విషయంలో నేను ఆలోచించుకోవాలి ఈ దృష్టికోణంలో మనం మాట్లాడాలి కానీ నేను ఇరవై ఏళ్ళ సర్వీస్ చేశాను సర్వీస్ అది అసలు ఆ సర్వీస్ అనే పదం తప్పు వీడు జీతం పుచ్చుకుంటాడు జీ వచ్చిన జీతం చాలేదని ఎప్పుడూ ఉన్న సర్వీస్లో ఉన్నంతకాలం దెబ్బలాడుతూనే ఉంటాడు డూ యూ కాల్ ఇట్ సర్వీస్ ఈజ్ ఇట్ సేవా ఈజ్ హీ సర్వింగ్ హూ హూ హీ సర్వింగ్ ఒక విషయం సర్వింగ్ ఎవరని సర్వే చేస్తున్నాడు తనని తాను సర్వే చేసుకుంటున్నాడు కానీ అక్కడ ఏమని చెప్తాడు నేను దేశానికి సేవ చేశానంటాడు కి సేవ చేశానంటాడు ఇంటికి వచ్చామని చెప్తాడు మీకందరికీ సేవ చేస్తున్నానంటాడు అసలు సత్యం ఏమిటంటే దేశాన్ని ఆర్గనైజేషన్ని కుటుంబ సభ్యుల్ని వీడు తన కోసం వాడుకున్నాడు ఉన్న ఫ్యాక్ట్ అది ఆత్మనష్టమై సర్వజ్ఞా కానీ నేను మీకు సేవ చేశానని కుటుంబ సభ్యులకి సేవ చేశానంటాడు అది ఫ్యాక్ట్ కాదది చేస్తున్నది స్వధర్మమే కానీ ఆ స్వధర్మంలో ఆ కర్తృత్వ బుద్ధి ఉన్నదే తప్పది నేను ఈ మాట చెప్పాను చెప్తే ఎవరిలో ఒప్పుకోలేదు కానీ కొంతమంది ఒప్పుకున్నారు మీరు కొత్త ఒక న్యూ విషన్ ఇచ్చారండి నేను చెప్పాను దిస్ ఈజ్ గీతాస్ విషన్ కాబట్టి నేను సేవ చేశాను అని వాడు అన్నాడంటే పప్పులో కాలు వేసే హీఈ మేకింగ్ ఏ రాంగ్ స్టేట్మెంట్ అండ్ దెన్ అది ఆ అహంకారము వాడిని అదొక బరువు కింద తయారవుతుంది కాబట్టి స్వధర్మం చేసి వాళ్ళలో కూడా సాహంకార ప్రవృత్తి అహంకారపూర్వకమైనటువంటి ప్రవృత్తి కనబడుతోంది ఇంకా సంధి పూర్విక ఇప్పుడు మనం సర్వీస్ ఉద్యోగం చేస్తాం దేనికోసం చేస్తారు జీతం కోసమే చేస్తాం కానీ ఓ సామెతో మాంసం తిన్నాడు కదా అని ఎముకలు మెడలో ఆ విధంగా డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నాం కదా ఇంకా పొద్దుల్లా డబ్బు మాటే ఉండకూడదు ఏం ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగాన్ని పూచిగా చేయాలి నిరాఖరిని వెళ్ళి జీతం తెచ్చుకోవాలి ఒక సైంటిస్ట్ ఉన్నాడు ముప్పై తారీఖుని ఆ క్లర్క్ ఆయనకి ఫోన్ చేసి ఆ మెస్టారో డాక్టర్ గారో వచ్చి డాక్టర్ని చూస్తారు కదా సైంటిస్ట్ని డాక్టర్ గారు వచ్చి శాలరీ పట్టుకెళ్ళవా అందరూ పట్టుకెళ్ళారు నీ కవరే ఉంది ఇక్కడ అంటే ఆ వస్తున్నాన్ని వెళ్ళి తెచ్చుకొస్తుంది ఇంకో సైంటిస్ట్ ఉన్నాడు వాడు ఫస్ట్ డే నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎప్పుడూ జీతాల గురించి లెక్కే లాబొరేటరీలో ఎప్పుడు పనిచేయడం ఇద్దరూ జీతం పుచ్చుకుంటారు గవర్నమెంట్ లాబరేటరీలో నడుస్తాయి ఇద్దరు ప్రైవేట్ లాబొరేటరీలో అయితే వెంటనే ఇంటికి పమించేస్తారు గవర్నమెంట్లో అంతా నడుస్తుంది సో ఇద్దరూ జీతం పుచ్చుకుంటారు కానీ ఫలవిద్దరికీ సమానమే మీరు అది గమనించరు లేదో ఫలవిద్దరికీ సమానమే ఆ ఫైనాన్స్ మ్యాన్ క్లర్క్ ఉంటాడే వాడు అందరికీ కవర్లో పెట్టి ఇస్తాడు ఎటు వచ్చి ఈ పొద్దున నుంచి పొద్దుల్లా డబ్బులు ఎక్కేసుకున్నవాడు మొట్టమొదటి క్యూరోనల్ కూడా కవర్ తీసుకుంటాడు హీఈ్ ది ఫస్ట్ మ్యాన్ టు టేక్ ది కవర్ వీడు సాయంకాలం ఇంటికి వెళ్ళే ముందు తీసుకుంటాడు ఈ సైంటిస్ట్ కవరు ఇద్దరూ ధనాన్ని ఇంటికి పట్టుకెళ్తారు ఇద్దరు ధనాన్ని వాడుకుంటారు కానీ ఇద్దరికీ తేడా ఉంది ఏమిటంటారు తేడా అంటే వీడికి ఫలమున్నందు తృష్ణ ఏ మేరకి ఫలమున్నందు తృష్ణ గలదో ఆ మేరకి డ్యూటీ మీద ప్రేమ తగ్గిపోతుంది ఎందుకంటే ఈ ప్రేమ అనేది ఒక దాని మీద ఉంటే ఇంకో దాని మీద తగ్గిపోతుంది ఇది త్రాచింది తరాజు ఫల తృష్ణ ఎక్కువైంది అనుకోండి డ్యూటీ మీద ప్రేమ తగ్గిపోతుంది రెండో వాడికి ఫలం పొందుతాడు కానీ ఫలముందు తృష్ణ ఉండదు ఆ ప్రేమ తప్పకుండా డ్యూటీ మీద చూపిస్తాడు అందరూ మర్యాదిస్తారు సైంటిస్ట్ అండి ఆయన అని అందరూ మర్యాదిస్తారు లోపం మర్యాద ఇచ్చారు మానేరు ఒకప్పుడు ఇస్తారు ఒకప్పుడు ఇవ్వరు కూడా ఒకటి మూర్ఖుడని అని వాళ్ళు కూడా ఉంటారు లోకంలో అన్ని రకాలు ఉంటారు వాళ్ళ మర్యాద అలాంటి పెట్టి కాబట్టి అతను యోగ్యమైనవి ఫలం ఉంటుంది ఫలం లేకుండా ఎక్కడా ఉండదు ఏ కర్మ కూడా ఫలం లేకుండా చేయరు సో ఫలం ఉంటుంది కానీ ఫలమున్నందు తృష్ణ అన్నది చాలా తప్పు సో దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫలాభిసంధి పూర్విక సాహంకారట్టి స్వధర్మం చేసేవాడు కూడా కర్తృత్వం తన నెత్తి మీద చేసుకునే అహంకారంతో స్వధర్మాన్ని చేస్తున్నాడు ఈ స్వధర్మాన్ని చేస్తున్నంతసేపు నాకు దీనివల్ల లభించే ఫలం ఏమిటని ఫలతృష్ణతోటి స్వధర్మాన్ని చేస్తున్నాడు ఇది కూడా దోషమే స్వధర్మం అసలే చేయకపోతే ఇంకా అది వేరే సంగతి స్వధర్మం చేసేవాళ్ళు కూడా ఈ చిన్న దో ఈ ఈ ప్రముఖమైన దోషాలు చాలా సటిల్ దోషాలు ఇవి దోషాలను ఎవడో అనుకోడు మీరు సమాజంలో ఇవి దోషాలను ఎవడో అనుకోడు ఇవి ఉన్నాయి తర్వాత తత్రం సతీ ధర్మాధర్మోపచయా ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తిలక్షణ సంసార అనుపరతో సంసారబీజభూత శోకమోహంకరభాష్యం చాలా క్లారిటీ ఎక్కువ ఉంటుంది వివేకపూర్ణంగా ఉంటుంది అలా స్టెప్ వైజ్ మ్యాథమెటిక్స్ స్టెప్ ఉంటాయి చూడండి అలా ఉంటుంది ఆయన యొక్క వ్యవస్థ చాలా బాగా సో త్ర ఏం సతి ఈ విధంగా స్వధర్మాన్ని పూర్తిగా గాలికి వీదిలిపెట్టిన వాళ్ళు ఓ రకంగా శోకమోహాలతోటి బాధపడుతూ ఉంటే స్వధర్మం చేస్తున్న వాళ్ళు కూడా ఫలతృష్ణతోటి అహంకార భావంతో చేస్తున్నారు మొత్తం మీద ఇద్దరు కూడా ఒకర ఒకటి అజ్ఞానం బాగా పీకిల్దాకా కూరుకుపోయి ఉంటే ఇంకొకటి అజ్ఞానంలో నడువులు అవుతుదాకా అజ్ఞానంలో ఇంకొకడు ఉన్నాడు సో ఇద దీనివల్ల ఏమిటవుతుందంటే ధర్మము పెరుగుతుంది అధర్మం కూడా పెరుగుతుంది ధర్మాధర్మ ఉపచయాత్ పెరుగుతాయి జీతం పెరుగుతుంటే బిల్లులు పెరుగుతాయండి అలాగే ఐసహాయం ఇప్పుడు ఒక అతనికి వెయ్యి రూపాయల జీతం వచ్చింది ఎన్ని బిల్లులు కడుతున్నావు అంటే ఎనిమిది వందల రూపాయలు బిల్లులు కట్టాడు రెండు వందలు ఇప్పుడు అతనికి పదివేలు జీతం వస్తుంది తొమ్మిది బిల్లులు కడుతున్నాడు వెయ్యి దాచుకుంటున్నాడు గొప్ప నేను పాజిటివ్గా చెప్పాను సో ఒకతనం నాకు ప్రమోషన్ వచ్చిందండి ఆయన చాలా సంతోషం అని అన్నా నేను ఇంకా పై మాట నేను కానీ ఎలా ఫోన్ ప్రమోషన్ వచ్చినా ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ కాలేదండి అంటే అదేమి ఇంప్రూవ్ అయ్యి ఉండాలి ఇంప్రూవ్ కాకపోగా డిక్రీస్ అయిందండి నాకు వాట్ హ్యాపండ్ అంటే వెయ్యి రూపాయలు చేతులు పెరిగింది కానీ ప్రమోషన్ రాగానే ఆ కారణంగా కారు కొన్నాను దానికి ఏమో పదిహేను ఇన్స్టాల్మెంట్ కొట్టాం సో ధర్మంతో పాటుగా అధర్మం కూడా పెరుగుతుంది అది నేను చెప్పేసి ధర్మాధర్మోపచయా కేవలం ధర్మం పెరుగుతుందని అనుకోతుంది ధర్మంతో పాటు అధర్మం కూడా పెరుగుతుంది సో ఎందుకంటే ఆ కర్మలో కేవలము శుద్ధంగా హండ్రెడ్ ధర్మం ఉండదు ఒకసారి అధర్మం దానికి జత సరే ఇంకా అధర్మం మీద వీడు వ్యామోహం చేత ప్రవర్తించాడు అనుకోండి ఇంక చెప్పొచ్చు ఇదే ధర్మాధర్మ కలిసి స్మగ్లర్స్ కూడా వాళ్ళు కూడా మాట నిలబెట్టుకుంటారు అబద్ధం ఆడుకుంటారు సత్యం మాట్లాడుతున్నారు తర్వాత నోటి మాట మీద నడుచుకుంటుంది బంగారం స్మగ్లింగ్ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు కానీ ఇది అంత బంగారం వంద తొలాలు బంగారం సరే అది వాడు నిగులు వేసేసుకుంటాడు ఇది డబ్బు ఎంత లక్ష రూపాయలు అది వాడు సంచీలో పెట్టేసుకుంటాడు అది వంద తొలాలు క్లీన్గా ఉంటుంది ఇంతసారి తేడా ఉండదు ఆ డబ్బు లక్షా కరెక్ట్గా ఉంటుంది ఒక్క రూపాయి తేడా దాంట్లో మళ్ళీ ఒప్పసినంత ధర్మం కూడా సత్యవాక్యం అన్నది దయా ఇలాంటివివో ఉన్నాయి కాబట్టి ధర్మముతో పాటు అధర్మం ఉంటుంది అధర్మంతో పాటు ధర్మం కాబట్టి వీటి జీవితంలో ముందుకు వెళుతున్న వల్లది స్వధర్మంలో ఉన్న స్వధర్మంలో లేకపోయినా ధర్మాధర్మాల యొక్క కాంబినేషన్ ఆ మూట పుణ్యపాత్రముల మూట పెరుగుతూ ఉంటుంది అయితే ఈ మూట ఏం చేస్తుందంటే వీడికి కొత్త జన్మనిస్తుంది ఈ కొత్త జన్మ ఎలా ఉంటుంది పుణ్యం ఎక్కువ పాపం తక్కువ అయితే ఇష్ట జన్మ ఉంటుంది నేను అక్కడ ఉండే పదాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను భాష్యమే ఫాలో అవుతున్నాను మీలో భాష్యాన్ని కనుక అనుసరిస్తుంటే యూ కెన్ ఐప్రిషియేట్ దాట్ ఐఎమ్ ఫాలోయింగ్ ది టెక్స్ట్ కేర్ఫుల్ ఐఎమ్ నాట్ డివియేటింగ్ వన్ వరల్డ్ సో ధర్మము ఎక్కువ ధర్మం తక్కువ ధర్మం పుణ్యం పుణ్యం ఎక్కువ పాపం తక్కువ ఉందనుకోండి ఇష్ట జన్మ అంటే దేవతా జన్మ అలాగంట అయితే అమెరికాలో జన్మ వాటిలో అమెరికా అంటే దేవతలు ఉంటే వాళ్ళే రెండు భోగం దేవతలు అంటే వాళ్ళు వాళ్ళు అమెరికా వాళ్ళే దేవతలు ఎందుకంటే దేవభోగాలని మనకి శాస్త్రంలో ఇక్కడ పురాణాల్లో చెప్పినవన్నీ వాళ్ళు అనుభవించేస్తూ ఉన్నారు ఇంకా ఇంక దేవత అంటే పైకి వెళ్దా దేవత ఏమే ఎనీవే సో అనిష్ట జన్మ అంటే ధర్మం తక్కువ అధర్మం ఎక్కువ ఉంటే ఏదో ఒక పశుజన్మ పక్షి జన్మ భారతదేశంలో ఎద్దు పుట్టడం లేకపోతే అమెరికాలో టర్కీ అయిపోతాం ఏదో ఇలాగా ఇలాంటి జన్మ సో ఆ ధర్మం ఎక్కువ ధర్మం తక్కువ ధర్మాధర్మ మిశ్రమైతే మనుష్య జన్మ సో ఈ విధంగా మీరు ధర్మాధర్మాలను పెంచుకుంటూ పోతే ఇష్ట జన్మ కానీ అనిష్ట జన్మ కానీ వస్తుంది ఓకే జన్మ వచ్చిన తర్వాత ఏమిటవుతుంది ధర్మాధర్మముల వల్ల సుఖము దుఃఖము అది వాసం ఇష్ట అనిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ జన్మ మరణ ప్రవాహం లాంగ్ రేంజ్ పిక్చర్ షార్ట్ రేంజ్లో ఒకే జన్మలో సుఖదు ప్రవాహం ఈ లాంగ్ రేంజి షార్ట్ రేంజ్ కలిపితే దానికి సంసారం ఉంటుంది సంసారం డెఫినేషన్ ఇష్టానిష్ట ధర్మాధర్మోపచయా ఇష్టానిష్ట జన్మ సుఖదుఖ సంప్రాప్తి లక్షణ సంసార సమాసం పొడుగ్గా ఉందని భయపడితే వర్కౌట్ అవుతుంది అది పొడుగ్గా ఉన్న తేలిగ్గా ఉంటుంది సమాసం ఈజీగా ఉంటుంది ఒక గమనిస్తే తేలిగ్గా ఉంటుంది దాంట్లో కష్టమేముంది ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ సంసార సంసారం డెఫినేషన్ వచ్చేసింది ఆ సంసారం అనే మాట ఎందుకు వచ్చిందంటే సంసరతి గిర గేరగిర తిరుగుతూ ఉంటాడు సో పుట్టాడు గిట్టాడు మళ్ళీ పుట్టాడు గిట్టెడు ఇదో తిరుగుడు మళ్ళీ వీల్స్ విత్ ఇన్ వీల్స్ అని వీల్స్ విత్ ఇన్ వీల్స్ విత్ ఇన్ వీల్స్ ఓల్డ్ హౌస్ ఓల్డ్ హౌస్ లాంగ్వెజ్ సో ఈ ఈ పెద్ద వీల్ లోపల సో కొత్తగా పెళ్లి చేసుకున్నాడు సుఖము పిక్నిక్ పెళ్లి అవగానే మళ్ళీ హనీమూన్ సుఖము మళ్ళీ దాంట్లో దాంట్లో దుఃఖం ఉంటుంది మళ్ళీ దాంట్లో సుఖంలోనే దుఃఖం దుఃఖంలోనే సుఖం వీల్స్ విత్ ఇన్ వీల్స్ వితిన్ వీల్స్ అలాగా గేర గేర గేర గేర తిరుగుతూ ఉంటాడు వీరి ఫేర సంసారం సమ్యక్ సరతీతి సంసార ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందండి అనుపర్వతో భవతి ఇది ఎండ్ అవదు ఎండ్ అవదు పుణ్యం ఎక్కువ చేసుకుంటే ఎండ్ అయిపోతుందేమో నో స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వాపస్ స్వర్గంలో పోనే ఇంకా సుఖంగా ఉన్నాం వీల్స్ విత్ ఇన్ వీల్స్ వుడ్ హౌస్ వీల్స్ విత్న్ వీల్స్ సో వీల్స్ లోపల వీల్స్ ఉంటాయి ఈ విధంగా ఈ సంసారం అనుపర్వతో భవతి అయ్యా స్వధర్మం చేసిన వాడికి సంసారం తప్పలేదు స్వధర్మం తప్పినవాడికి సంసారంలో నరకప్రాయమైన సంసారం వాడుకుంటుంది అసలు ఈ సంసారానికి మూలమేమీ శోకమోహ సంసార బీజభూత శోకమోహోకమోహముడే సంసారమునకు విత్తులు బీజభూతులు సంసారము అనే వృక్షానికి శోకమోహములే బీజములు అని పెద్ద విచారం ూర్వకాత్మజ్ఞానా అంటే ఇది హేతు ఆ కారణంగా సో అయితే మరి ఈ శోకమోహాలే మూలం అని అంటున్నారే శోకమోహ విచార చాలా చక్కటి విచారణ చాలా ఉంది విచారణ ఈ శోక మోహాలు ఎలా పోతాయి శోక మోహాలు పోవాలి కదా అంటే దానికి చాలా ఉపాయాలు ఉన్నాయని ఎవడికి తోచిన ఉపాయం వాడు చెప్తాడు లోకంలో శోకమోహాలు మీకుంటే నా దగ్గరికి రండి నేను పోగొడతాను అని చెప్పి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు సో మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్ని అడిగారు అనుకోండి నువ్వు పాలసీ జీవన అక్షయ్ పాలసీ తీసుకుంటే నీకు శోకమోహాలు పోతాయని చెప్తారు తర్వాత నేను ఇలాగ ఏదో కొంచెం దృష్టాంతం ఉంటే ఎగ్జాజరేషన్ ఉంటుంది గెట్ ది స్పిరిట్ ఆఫ్ ది పాయింట్ సో వీళ్ళు టూరిస్టులు ఉన్నారు టూరిస్ట్ ఆపరేటర్స్ వాళ్ళు ఏమంటారు మలేషియానో సింగపూర్లో వెళ్ళి మీరు పదిహేను రోజులు అక్కడ లేకపోతే అమెరికాలో అయితే బహామాస్ అంటూ ఉంటారు మీరు వెళ్ళిరండి అక్కడికి థాయిలాండ్ వెండి టూరిజము టూరిస్ట్ స్పాట్ అది మీకు శోక మోహాలు నండి తర్వాత వాస్తు ఆయన్ని కనుక మీరు పట్టుకుంటే ఆయన ఏమంటాడంటే మీరు ఈ టేబుల్ ఈ ఈ తలుపులు ఫ్లోరు రూఫ్ మీరు మార్చేస్తే మీకు శోక మోహాలు పోతాయని ఆయన చెప్తాడు ఫ్లోరు రూఫ్ ఎలా మారుస్తారండి ఆ రెండు మారిస్తే రూఫ్ మారిస్తే శోక పోతాయని ఆయన అంటారు రూఫ్ మార్చడం ఎలా ఎలా మారుస్తుంది తర్వాత మీరు యాస్ట్రాలజర్స్ని అడిగితే ఈ గ్రహాలు ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఇంకోలా ఉంటే నీకు శోకమోహాలు పోతాయి అవి ఇంకోలా ఎప్పుడు ఉండేరు ఎప్పుడు మనకి శోక మోహాలు పోయాను అవి ఇంకోలా ఉంటాయి మూడు నెలల ఎప్పటికి ఇంకోలా అడిగిపోతాయి ఇప్పుడు చంద్రుడు నేను మాట అడిగాను ఏమంటే చంద్రుడు నాకు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా అని అడిగాను ఒక ఆస్ట్రాలజర్ని అడిగాను అంటే ఆయన చూసి నీకు ప్రతికూలంగా ఉన్నాడండి అని అంటే నేను అన్నాను చూడండి ఇప్పుడు మనం కృష్ణపక్షంలో ఉన్నాం చంద్రుడు నాకు ప్రతికూలంగా ఉన్నాడు అంటే శుక్లపక్షంలో నాకు చంద్రుడు అనుకూలుడైతే రాలి అని నేను అనుకుంటున్నాను అవునా కాదా అని అడిగాను అవునని చెప్పి ఎందుకంటే కృష్ణ చంద్రుడు డిక్లైనింగ్ మూన్ ఈజ్ ఫేవరబుల్ టు యూ దెన్ ఎన్హాన్సింగ్ మూన్ షుడ్ బికమ్ ది అపోజిట్ మీకు డిక్లైనింగ్ మూన్ మీకు అన్ఫేవరబుల్ అయితే ఇంక్రీజింగ్ మూన్ ఏమవుతాడు ఫేవరబుల్ అవుతాడు అరే సింపుల్ లాజిక్ అండి మళ్లీ డిక్లైన్ అయ్యేప్పుడు ఏమవుతాడు అన్ఫేవరబుల్ కాబట్టి ఆర్బిట్లో లో సగం వేవరబుల్ ఓ సగ అన్వేవరబుల్ దిస్ ఈజ్ ఇనోవేటబుల్ ఫర్ ఎనీ ప్లానెట్ మరి ఇంకేమిటి క్యాల్కులేషన్స్ వేసేటం ఇంకెందుకు ఈ క్యాలకులేషన్స్ అని నేను అడిగాను అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుస్తున్నాను మీ రకంగా ఆలోచించే మాట తనవసరం ఉండదు ఇంకేం చెప్తాను కరెక్ట్ నేను అడిగింది ఇదే ఎందుకంటే మ్యాథమెస్ట్రాలజీ ఈస్ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ క్యాలకులేషన్స్ అంటే ఆర్బిట్స్ అన్నీ కూడా ప్రిసైజ్ మ్యాథమెటిక్స్ అది కాబట్టి పది ఈ పదిహేను రోజులు నాకు చంద్రుని యొక్క దశ బాగులేదు అంటే నువ్వు ఏమీ చింత చేయొద్దు శ్రీకృష్ణుడు చెప్పిన ఫార్ములా తితిక్షస్వ ఓపీకి నీ దశ అందుకుంటుంది పదిహేను రోజుల తర్వాత అందుకుంటుంది నీ దశ బాగులేదని నువ్వు దశ నాడు గుర్తించావునుకో ఐదు రోజుల తర్వాతే అందుకుంటుంది మిడిల్ వేలో సపోజ్ సప్తమి నాడు గుర్తుపెట్టారనుకోండి మీ దశ చంద్రదశ బలేదని ఏడు రోజులను వాగు మీ దశ తిరగబడిపోతుంది కాబట్టి సూర్యుడు నీకు అనుకూలంగా లేడనుకో ఎప్పుడు లేడు అదే నువ్వు ఒక్కటే చూసుకో దక్షిణాయనమా ఉత్తరాయణమా చూసుకో దక్షిణాయనంలో నీకు అనుకూలంగా లేకపోతే ఉత్తరాయణంలో తప్పనిసరిగా అనుకూలుడుగా ఉంటాడు క్వశ్చన్ లేదు కాబట్టి సో ఈ విధంగా శోకమోహములు పోవటానికి ఇన్ని ఉపాయాలని లౌకికులు చెప్తున్నారు మతానుయాయులు చెప్తున్నారు అందరూ ఎవరి సద్బుద్ధితోనే చెప్తున్నారు దీంట్లో వాళ్ళు ఏదో తప్పు చెప్తున్నారని నేను అనలేదు వాళ్ళ యొక్క సిన్సిరిటీతో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పే దాంట్లో ఒకప్పుడు దెన్ మే బి ఏ పాయింట్ ఆల్సో ఒకప్పుడు కదాచిత యు మే యు మే ఈవెన్ గ్రాంటడ్ బట్ శంకరులు ఇంత మోహమాటం లేకుండా ఇంత నిర్మోహమాటంగా చెప్తున్నారు చూడండి ఆయన ఏమంటున్నారంటే శోకమోహములకు నా అన్యతోని వృత్తి శోకమోహాలు మరే విధంగానూ పోవు ఒకే విధంగా పోతాయి ఆత్మజ్ఞానా ఆత్మజ్ఞానము వల్లనే పోతాయి ఎందుకంటే మీ శోకము మీ మోహము మీ స్వరూపము యొక్క అజ్ఞానం చేత మీకు కలిగిందనుకోండి అప్పుడు ఎలా పోతుంది శోకమోహం మీకు నేను దృష్టాంతం చెప్తాను తాడు చూసి పామునుక్కుని భయపడుతున్నాడు పావునుక్కును భయపడడం అంటే అది పెద్ద భయం పాము ఇప్పుడు పాములు ఆడించి వాడికి పాము భయం ఉండదు వాడు కొంచెం పాములతో కొంత అలవాటులో ఉంటాడు పాము కూడా మనకి కరవదు అది పారిపోవడానికి ప్రయత్నిస్తుంది అది కరిచిందంటే ఇంకా సర్వాత్మన అది కరుస్తుంది అదే పాము పాగబట్టింది ఇవంతా కూడా మరి యాక్సెప్ట్ చేయరు ది దర్ ఆల్ నాట్ పార్ట్ ఆఫ్ ఈ దాని చుట్టూ ఉంటుంది పాము పడబట్టిందని తర్వాత పాము ఇలా ఊరితే అది ఇలా ఇలా తిరుగుతుందంటారని అది సంగీతానికి పాము అని దీస్ ఈజ్ అనదర్ పాపులర్ మిస్కన్సెప్షన్ అని పూజ స్వామిజీ చెప్తూ ఉంటారు వీడు పువ్వు పువ్వుని ఇలా ఊతారు చూడండి అది ఊతినప్పుడు అలా తిరుగుతూ ఉంటుంది అది అది పాము విని తిరగట్లేదు అది అది ఈ ఈ ఊదీది మంగుస్ అనుకుంటుంది ముంగీస్ అనుకుంటుంది ఆ ఊదీది ముంగీసులాగా ఉంటుంది అని చేతులేవాడు పిల్లల దగ్గర ఊదేడు అది ఏం తిరగదు వాడు ఆ మంగూసు అలాగా ఉండేలాగా ఉండి అలాగా దాన్నే ఊతాడు అదే ధ్వనిలో ఏదైనా కష్టం లేదు మరొకటి తీసుకొచ్చో లేకపోతే టకటక కొట్టేదో లేకపోతే టేపర్ కార్డు ఆన్ చేసో చేసాడు అనుకోండి అది ఇలా ఇలా ఊకదు దాన్ని ఇలాగంటేనే ఊతు ఊపుతుంది అది ఏమనుకుంటుంది అది మంగుసు అది ముంగిస్ అనుకుంటుంది అనుకుని యాజ్ అ డిఫెన్స్ రియాక్షన్ అలా ఊపుతుంది తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ముంగిసంటే భయం సో ఈ విధంగా పాపులర్ మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి వాటెవర్ ఇట్ ఈస్ సో వాటెవర్ సేయింగ్ ఈజ్ త్రాడు చూసి మీరు పాము అనుకున్నారనుకోండి చాలా భయం కలుగుతుంది ఒకప్పుడు హార్ట్ అటాక్ కూడా వస్తుంది తాడు చూసి పాము అనుకుంటారు పాము అంటే భయంలో సమాజంలో అలా పెరిగి ఉంటుంది పాము నా పాము భయం ఎక్కువ సమాజంలో పాము అది హార్మ్లెస్ క్రీచర్ బట్ స్టిల్ పీపుల్ హ్యావ్ ఫీయర్ అబౌట్ స్నేక్ అంచేతనే వీడికి అసలు తాళ్ళలో పాము కనపడుతుంది వీడికి భయం ఉండబట్టే వీడికి తాళ్ళలో పాము కనపడుతుంది తాడులో పాము ఎందుకు కనపడాలి తాడులో మాల కనపడచ్చు కదా వీడికి మాల ఎందుకు కనపడుతుంది వీడికి పాము భయం పామే కనపడుతుంది ఇప్పుడు ఆ పాము భయంతో వీడు సఫర్ అవుతున్నాడు వణికిపోతున్నాడు గుండె నొప్పి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే వీడు వాస్తు యాస్ట్రాలజీయా లేకపోతే నాగదేవత పూజన లేకపోతే నాగజపమా ఏం చేయాలి లేకపోతే కర్లను పట్టుకొచ్చి దాన్నేమో కొట్టి చంపేయటమా ఆ పావుని లేకపోతే పావు మంత్రాగాళ్ళను తీసుకురావటమా ఏం చేయాలి వీడు నిజానికి ఇప్పుడు నేను ఇచ్చిన లిస్టులో ఉన్నవి వాడు ఏది చేస్తున్నంతసేపు వాడికి ఆ భయం పోదు పైగా భయాన్ని కొంత ఇది బలం కూడా చేస్తుంది భూతవైద్యున్ని తీసుకొచ్చేటంటే వాడు ఏదో చెప్తాడు దానికి వీడికి ఉన్న భయం రెట్టింపై చెప్తాడు కాబట్టి అదేవాడు పాము మంత్రం స్పెషలిస్ట్ని తీసుకొచ్చాడు అనుకోండి అతను చెప్పింది అతను చెప్తాడు దానికి చేయాల్సింది ఒక్కటే ఆ పక్కనే వెళుతున్న వివేకవంతుడు ఎవిటరాలా వణికిపోతున్నావు అంటే పాము ఇక్కడ పాములు ఎక్కడి నుంచి వచ్చాయి అంత కంగారు పడతావు వెట్మెస్సి అని జేబులోంచి బ్యాటరీ లైట్ తీసి వేసాడు వేస్తే అది పాము బాదు తాడని తెలిసింది తెలియగానే ఆ భయం పోయింది ఎందుకు ఎలా పోయింది భయం అంతే అంతకుముందు పావు గంట నుంచి మనిషిని ఊపేసినటువంటి అంత దృఢమైన భయం అలా ఆరక్షణలో ఎలా పోయింది అజ్ఞానం వల్ల కలిగిన భయం గనక జ్ఞానం వల్ల పోతుంది నిజానికి అజ్ఞానం వలన ఏది సంప్రాప్తం అది వాస్తవంలో సంప్రాప్తము కాదు మహాత్ములు అంటే వారు జో హోతా హై ఓ వాస్తవమే నహి హోతా హై పాయింట్ అజ్ఞానంలో మీకు అజ్ఞానం వల్ల ఏది మీకు సంప్రాప్తమైనదో అది యథార్థంగా సంప్రాప్తమైనది కాదు అజ్ఞానం యొక్క లక్షణం అది కనుక అది చాలా దృఢంగా ఉండొచ్చు ఎంత దృఢంగా ఉన్నా కూడా అది అజ్ఞానం చేత వచ్చిందైతే అది వాస్తవం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ అది పోయి ఉపాయము జ్ఞానము ఒక్కటి అంటే మీరు అడగచ్చు అలా మేమేమో దేవతని నాగదేవతను పూజ చేసామనుకోండి అప్పుడు పోదా అని పోతుంది ఎలా పోతుందంటే నాగదేవతను మీరు పూజ చేస్తే ఆ దేవత అనుగ్రహం మీ మీద కలిగి ఆ బ్యాటరీ లైట్ ఉన్న మహాత్ముని అటువైపు పంపిస్తుంది ఆ నాగదేవత అప్పుడు ఆయన బ్యాటరీ లైట్ వేస్తాడు అప్పుడు అప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది అప్పుడు పోతుంది నాగదేవత కూడా నీకు అలాగే హెల్ప్ చేస్తుంది అలాగే శాస్త్రం స్పష్టంగా చెప్తాను శాస్త్రం ఎప్పుడు యుక్తి విరుద్ధంగా ప్రత్యక్ష విరుద్ధంగా మాట్లాడుతుంది శాస్త్రం ఎప్పుడు కరెక్ట్గానే మాట్లాడుతుంది కాబట్టి నాగదేవత ఏం చేస్తుంది నీకు సరైనటువంటి మార్గదర్శనం చేసే ఓ మహాత్మును నీ చేస్తుంది నువ్వు గ్రహ పూజ చేస్తే అప్పుడు కూడా ఆ గ్రహం నీకు ఆ విధమైన అనుగ్రహాన్ని ఇస్తుంది సో ఆ విధంగా మనం వీ కెన్ ఇన్కార్పొరేట్ వీ కెన్ అకామడేట్ దీస్ థింగ్స్టెండ్ యూ కెన్ అకామడేట్ బట్ Self-knowledge is the only way to eradicate delusion and sorrow. There is no other way. Taravata nendaka me ko ka formula jipena, karma dhāra jñāna dhāra. Me ir ganaka ātma-śvara-rūpañni telusko ka pote, me karma dhāra, me jñāna dhāra, randu dhāralu, randu pravāhalu, jīvatanla runde untae, ninkai untae, karma dhāra jñāna dhāra. Me randu dhāralu kura, కలుషితంగానే ఉంటాయి మీ కర్మలు కలుషితంగా ఉంటాయి మీ జ్ఞానం కలుషితంగా ఉంటుంది ఆత్మజ్ఞానము లేకపోతే ఈ రెండు ధారలు కూడా కలుషితములయే ఉంటాయి దాంట్లో ఇంక ఏమీ సందేహం లేదు కాబట్టి ఆత్మజ్ఞానము ఈస్ ది ఓన్లీ వే దర్ ఇస్ నో అదర్ వే నాణ్య ఆ మాట కూడా అంటారు ఆత్మజ్ఞానాత్ నివృత్తి నాణ్యత ఆత్మజ్ఞానం వల్ల శోక మొహాలు పోతాయి మరో రకంగా పోవాలి అయితే ఈ ఆత్మజ్ఞానం గురించి ఏదైనా ఒక మాట చెప్పండి అంత ప్రధానమైనది సర్వకర్మ సన్యాస పూర్వకా ఆత్మజ్ఞానము అంటే ఆత్మ అకర్తోక్త ఆత్మ అంటే ఎవరండి నువ్వే ఆత్మ అంటే మేనత్వ కొడుకో మేనవా కొడుకో అనుకున్నారు యూఆర్ ఆత్మ సో ఎందుకంటే ఆత్మ గురించి చెప్తుంటే ఓహో ఆత్మ గురించి చెప్తున్నారని అది అలాగే డోంట్ కీప్ ఎ డిస్టెన్స్ సో ఆత్మ అంటే మీరే యు ఆర్ ది ఆత్మ సో ఇప్పుడు నేను కర్తను నేను భోక్తను అని అనేటువంటి ఒక భావజాలం ఏదైతే కలదో మనిషి అలా భావంలో బతుకుతూ ఉంటాడు ఇట్ నెవర్ అకర్స్ టు హిమ్ దట్ హీస్ నాట్ ది డూయర్ అండ్ హీ ఈస్ నాట్ ది ఎంజాయర్ ఇట్ నెవర్ అకర్స్ టు హిమ్ ఇప్పుడు ఇంకంటే నేను ఈ పని చేశాను అని అంటారు నేను ఈ పని చేశాను అనేటువంటి వాక్యాన్ని కనుక విశ్లేషణ చేస్తే దాంట్లో వీడి పాత్ర ఒక పెర్సెంట్ కూడా ఉంది ఓ చెట్టు ఒక ఆయన ఉన్నారు ఆ చెట్టుకు అర్థం నేనే అంటే నేను ఆశ్చర్య ఏమిటండి చెట్టుకు అర్థం మీరేమిటండి చెట్టు కర్త మీరు ఏమిటంటే ఆయన అన్నారు అవును ఆ చెట్టును నేనే తయారు చేశాను చెట్టును మీరు తయారు చేయడం ఏమిటి బీజం ఉంటుంది ఆ బీజానికి శక్తి ఉంటుంది ఆ బీజానికి నేలలో వేసినప్పుడు ఆ నేలకి ఆ న్యూట్రియం ఇచ్చి నేలంటే న్యూట్రిషస్ మీడియం అది ఒక న్యూట్రిషస్ మీడియంకే నేల అని పేరు ఇప్పుడు బ్యాక్టీరియా గ్రో చేస్తారు ల్యాబరేటరీలో న్యూట్రిషస్ మీడియంలో గ్రో చేస్తారు అలాగే విత్తనాన్ని మీరు అలా విసిరిస్తే అది న్యూట్రిషస్ మీడియంలో విసిరేసాను అది అక్కడ అనుకూలిస్తుంది అక్కడ దానికి న్యూట్రిషస్ ఉంది నీరుంది చుట్టూ గాలి ఉంది గాలి ద్వారా చెట్టు పెరుగుతుంది తర్వాత సూర్యకాంతి ఫొటోసిన్థసిస్ ఉండేది సో వాయువు ఉన్నది ఆకాశం ఉన్నది పంచభూతములు ఆ చెట్టు పెరిగాను నేను చెట్టు పెరగడానికి నేను కర్తని అంటే ఏమన్నమాట అంటే ఆయన ఉన్నారు నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి పాతిన వాడను నేనే చూడండి నర్సరీలో అవి అది తయారు చేసింది ఈయన కాదు సో అంటే సో నైంటీ నైన్ పర్సెంట్ నేను నాకాఫ్ మీరు గమనించారా ఇంకా ఈయన కర్తృత్వంలో నైంటీ నైన్ పర్సెంట్ నాకాఫ్ అది ఆయన ఒప్పుకున్నారు పోనీ ఆ వన్ నాకు ఇస్తావా ఇవ్వా నేను అది పాతాను నీళ్లు పోసాను సో వన్ నా కర్తృత్వం నువ్వు ఇవ్వా అంటే నేనున్నాను ప్రస్తుతం పర్సెంట్ రెడ్డి పెట్టుకోండి నా గీత క్లాస్కి రెండు వారం రోజులు ఆ తర్వాత ఆ వన్ పర్సెంట్ ఉందో లేదో మీరు నాకు చెప్పండి చెప్పి వి విల్ వెయిట్ ఫర్ ఇట్ ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయను మీకు గీతలో వస్తుంది ఆ వన్ అని అన్నామే అది కూడా తప్పే అంటే ఇప్పుడు ఇంతకీ నా ఎందుకు కర్త తున్నట్టు జీవో నేను కర్తను కాను భక్తుడైతే ఈశ్వరుడు కర్త అని అంటాడు జ్ఞానైతే ప్రకృతి కర్త అని అంటాడు ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి ముందదే శ్రీకృష్ణుడు జ్ఞానము యొక్క దృష్టికోణంలో చెప్పాడు ప్రకృతి కర్త నేను కర్తను ఎవడనుకుంటాడో వాడు విమూఢాత్మ అంటే దట్టమైన మోహము అలా అనుకుంటాడు ఇది ఒక ప్రతిపాదన కొంచెం అందమైన ప్రతిపాదన మనం చూద్దాం కాబట్టి ఆత్మ ఎందు కర్తృత్వము లేదు ఎప్పుడైతే కర్తృ లేదో భోక్తృత్వం కూడా లేదు ప్రస్తుతానికి అంతే తీసుకోండి కాబట్టి ఇంతవరకు కర్తను నేను భోక్తను నేను అనుకున్నాను ఇప్పుడు తెలుసుకున్నాను కర్తను నేను కాను భోక్తను నేను కాను అంటే ఇప్పుడు నేను ఏం చేశాను అనమాట కర్తృత్వ సన్యాసం చేశాను ఏమండే కర్తృత్వభోక్తృత్వ సన్యాసమునకే కర్మ సన్యాసము అంటే అన్ని కర్మల సన్యాసం అయిపోయింది ఒక కర్మ సన్యాసం ఇప్పుడు మీరు పూజ చేశారు శ్రీకృష్ణ అర్పణ వస్తూ ఆ పూజని సన్యాసం చేశారు ఆ తర్వాత దక్షిణ ఇచ్చారు ఆ దక్షిణ నేనే ఇచ్చాను అన్నాను సో ఈ విధంగా ఓ కర్మ అతి కష్టమైతే ఓ కర్మని వీడు త్యాగం చేస్తే ఇంకో కర్మను కొట్టుకుంటాడు ఇవి అలాగ ఓ కర్మ తర్వాత ఇంకో కర్మ దాని తర్వాత మరో కర్మ అలాగా దాన్ని సన్యాసం చేయటం కర్తృత్వ భోక్తృత్వాలనే సన్యాసం చేసేయాలి దాంతో అసలు ఇంక మూలాన్నే సన్యాసం చేసేస్తే ఇంక సర్వకర్మ సన్యాసం అయిపోతుంది కర్మను సన్యాసం చేస్తే మళ్ళీ తర్వాత కర్మను మళ్ళీ సన్యాసం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కర్మను సన్యాసం చేయాల్సి ఉంటుంది అసలు కర్తృత్వ భోక్తృత్వాలను సన్యాసం చేసేస్తే చలనము మూవ్మెంట్ యాక్షన్స్ నడుస్తూ ఉంటాయి భోక్తా ఉండు అది సర్వకర్మ సన్యాసం అంటే కర్మలని మానేయకుండా సర్వకర్మ సన్యాసం చేస్తాయి అది గమనించదు కర్మలను మానేసి సర్వకర్మ సన్యాసం ఏమి ఉండదు సో ఇదంతా మనం విస్తారంగా చూస్తాము ఇంకా వివరంగా ఇప్పుడు దీంట్లో ఇక్కడే మొత్తం గీతంతా కూడా వచ్చేసినట్టుగా చెప్తారు భాష్య కాపు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సర్వకర్మ సన్యాసము అనగా చాలా సన్యాస శబ్దానికి భగవద్గీతలో చాలాసార్లు వస్తూ ఉంటుంది దీనికి మీరు అర్థం ఏంటంటే భగవద్గీతలో సన్యాస శబ్దం ఎక్కడొచ్చినా మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో సన్యాస శబ్దానికి ఆశ్రమరూప సన్యాసం అని అర్థం కాదు గీతలో అర్థం కాదు అది జబాలో ఉపనిషత్వం ఉంది దాంట్లో సన్యాస ధర్మాలి చెప్పారు అక్కడ సన్యాసం అంటే ఇదిగో ఆశ్రమరూప సన్యాసం దీనికి అక్కడ సన్యాస శబ్దానికి అర్థం అంతేగాని గీతలో సన్యాస శబ్దానికి ఆశ్రమరూప సన్యాసం అని కాదు గీతలో సన్యాస శబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మయందు అజ్ఞానముచే ఆరోపించబడిన కర్తృత్వ భోక్తృత్వములను జ్ఞానముచే తిరస్కరించుట వాటిని ఉంచాల్సిన చోట ఉంచుట ఈశ్వర కర్త లేకపోతే ప్రకృతి కర్త అని ఆ విధంగా సో కర్తృత్వ భోక్తృత్వ త్యాగము సన్యాసము వాటిని ఉంచాల్సిన చోట ఉంచట అది ఉంచాల్సిన చోట ఉంచాలి రాంగ్ ప్లేస్లో తన ఎందు పెట్టుకోకూడదు మనం చూద్దాం ఇది ఇది ఆత్మజ్ఞానం యొక్క లక్షణం కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని ఉరికే చెలక్కంటారు చూడండి ఉరికే క్లుప్తంగా పరిచయం చేయటం అయింది సో కర్ అకర్తృ అభోక్తృ ఆత్మజ్ఞానము దాన్ని మనం విస్తారంగా ఇదిగో ఇది మీరు తెలుసుకోండి మీకు శోకమోహాలు ఉండవు చూడండి ఎంత లోతైన ప్రతిపాదన ఇది ఎలాగ అకర్తృ అభోక్తృ ఆత్మని తెలుసుకోవటం వల్ల శోకమోహాలు ఎలా పోతాయి వివరం ఉంటుంది తర్వాత చూద్దాం తర్వాత తదుపతిదిలోకానుగ్రహాథం అర్జునన్ నిమిత్తీకృత ఆహ భగవాన్ వాసుదేవ అశోచ్యా నిత్యాది కాబట్టి ఆత్మజ్ఞానమే శోకమోహ నివారణ హేతువు మరో హేతు లేదు అన్నప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు దేన్ని బోధించాలి ఆత్మజ్ఞానాన్నే బోధించాలి మరోటి మరోటి బోధిస్తేలాగా ఒకవేళ కర్మని బోధించిన ఆత్మజ్ఞానానికి అంగంగా బోధించాలి ఉపాసనని బోధిస్తే భక్తిని బోధిస్తే ఆత్మజ్ఞానానికి సపోర్ట్గా బోధించాల్సి ఉంటుంది ఎందువల్ల ఆత్మజ్ఞానము వలననే శోక మోహములు పోతాలి ఇప్పుడు రైల్లో ప్రయాణం చేయాలంటే టిక్కెట్ చేతికి ఇవ్వాలి కానీ నీకు రెండు అరటిపళ్ళు కొనిస్తానని ఇస్తేలాగా అరటిపళ్ళు ఇవ్వండి మీరే అభ్యంతరం టిక్కెట్ ఇచ్చే అరటిపండు అంతేగాని అడ్డుపళ్ళు ఇవ్వండి మీకు ప్రయాణంలో చాలా బాగుంటాయండి బట్టి వెళ్ళండి అంటే టికెట్ లేకుండా అడ్డుపళ్ళి ఇస్తే ఉపయోగించదు సో ముందు ఆత్మజ్ఞానమే ప్రధానము మిగతా సెకండరీ అది ఉపధి దిక్షు అంతతంటే ఆత్మజ్ఞానమును ఉపదేశించగోరువాడై శ్రీకృష్ణుడు అది భగవాన్ వాసుదేవ సాక్షాత్తు భగవానుడు వసుదేవపుత్రుడు ఆయన దాన్ని ఉపదేశించాలనుకున్నాడు అర్జునుడికి ఉపదేశించేప్పుడు హయ్యెస్ట్ ఏదో అది ఉపదేశిస్తాడు ఈ పాలియేటివ్ అంటారు చిన్న చిన్న తాత్కాలిక మందు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి వీడిని వదిలించుకుందాం అని అనుకుని ఓ మందు ఎనర్జీ ట్యాబ్లెట్ ఇచ్చి పంపించచ్చు అలా కాకుండా వీడి యొక్క మనం పూర్తిగా నివారణ చేద్దాం అనుకున్నప్పుడు జాగ్రత్తగా డయాగ్నైజ్ చేసి కరెక్ట్ మందించి పంపిస్తాం సో ఆ విధంగా శ్రీకృష్ణుడు మీద అర్జునునికి హయ్యెస్ట్ నాలెడ్జ్ని ఉపదేశిస్తాడు కానీ ఏదో తాత్కాలికంగా ఓ మాట చెప్పేసి వీడిని వదిలించుకుందాం అని చెయ్యడు కదా నిజానికి ఉపదేశం అర్జునునికి చేసేది మీరు అనుకోవచ్చు ఆయన సర్వలోకానుగ్రహార్థం లోకా అంటే మానవుడు సకల మాన లోకా అంటే మానవుడు అనర్థం సకల మానవాళికి అనుగ్రహించుట పోరా సర్వలోకాలంటే భూభువస్ లోకాలు ఉంటారు మానవులందరినీ అనుగ్రహించటం కోసం ఆయన బోధించాడు మరి అర్జునుడికి ఎందుకు బోధించాడు అర్జునం నిమిత్తీకృత్య ఆహా అర్జునుడు నిమిత్తము ఈ నిమిత్తము అనే మాట శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఇంతేందంటే భాష్యకారులు దాన్ని ప్రయోగిస్తున్నారు నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ సాధకుడు అర్జునుడిలా తయారవ్వాలి అర్జునుడు నిమిత్తము సో ఏమిటి నిమిత్తము అంటే గాలి వేణువు వేణువంటే మురళి దానికి ఉపయోగించేదాన్ని వేణువు అంటే లోపల ఖాళీగా ఉంటుంది సో వేణువుకుండా గాలి ప్రసరించినప్పుడు దాని నుంచి సంగీతం బయటకు వస్తుంది సంగీతం అంటే ఏమిటంటే గాలి కదండి గాలి దాంట్లోంచి వెళితే సంగీతం బయటకు వస్తుంది మరి వేణువు ఏం చేస్తున్నట్టు ఇది సంగీతాన్ని సృష్టిస్తోందా లేదు ఎందుకంటే గాలి సంగీతం అవుతాం మరి వేణువు లేకుండా గాలి సంగీతం అవుతుందా అవదు కాబట్టి వేణువు ఏమిటంటే నిమిత్తము నిమిత్తం అవడం అంటే ఏమిటనమాట మధ్యలో ఆటంకాలు ఏం పెట్టకూడదు మధ్యలో బూడిపు ఉందనుకోండి గాలి సంగీతం అవదాం మధ్యలో అప్పిత్ అంటారు అంటే మెత్తటి పదార్థం అది పూర్తిగా తీసేయలేదనుకోండి ఎగుడు దిగుడుగా ఉందనుకోండి గాలి సంగీతం అవదు గాలి సంగీతం అవ్వాలంటే వేణువు లోపల ఏమీ లేకుండా క్లీన్గా ఖాళీగా ఉండాలి అలాగే మీ జీవితము భగవంతుని యొక్క శక్తికి ఒక వేణువుగా తయారవ్వాలంటే లోపల ఆ ముద్దలోవి ఏమి ఉండకూడదు ఆ గుడికలు ఆటంకాలు ఏమీ ఉండకూడదు ఏమిటి ఆటంకాలు కర్తృత్వ భోక్తృత్వములే అక్కడ మీరు కర్తృత్వ భోక్తృత్వాలని తీసి పక్కన పెడితే జీవితం వేణువైపు నిజానికి దేహం వేణువులాగే ఉంటుంది కూడా వేరే స్థరంధ్రాలతోటి దాంతో కాబట్టి ఈ దీన్ని నిమిత్త మాత్రం ఒక సమయసాచ్యం అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి హే సమ్య సాధ్యం ఎరంజేతితోటి రెండు గుడి చేతితోటి బాణాలు వేసేసి మనగాడిన అదంతా పక్కన పెట్టు నిమిత్త కమ్ము అంటే నా ద్వారా ఈ దేహం ఈ ఉపాధి నా లేదు ఈ ఉపాధి ద్వారా జరగాల్సిన కృత్యాని జరగని నువ్వు ఆటంకం రావద్దు ఏమిటి ఆటంకం అహంకారము భోక్తృత్వం అహంకారం మమకారం భోక్తృత్వానికి మమకారం అని సో ఈ రెండే ఆటంకాలు కాబట్టి రెండు నువ్వు పక్కన పెట్టేసాయి పక్కన పెట్టేస్తే అర్జునుడు నిమిత్తము కానీ మొత్తం జగత్తుకి బోధించాడు అర్జునుడు నిమిత్తము అర్జునుడు ఆటంకం పెట్టాడు అనుకోండి బోధ ఆగిపోయింది అనుకోండి జగత్తు నష్టపోతుంది కాబట్టి ఆ విధంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని భగవాన్ వాసుదేవ ఆహ అశోచ్యానిత్యాది ఏమని చెప్పాడైనా అశోచ్యానం అశోచస్కోమని మొదటి చెప్పినాడు ఇంకా అక్కడి నుంచి ఒక విచారము విచారం అంటే చర్చ తత్ర ఈ అంశంలో కొంతమంది ఇలా చెప్తున్నారు ఎందుకంటే ఆత్మజ్ఞానము ఒక్కటే మీకు మోక్షోపాయము తరణోపాయము అనగానే ఆరు ఐదు వందల మంది లేచి నిలబడతారు ఏమండి మాకు అబ్జెక్షన్ ఉంది ఎందుకంటే ఆత్మజ్ఞానం ఒక్కటే అయితే మరి మా మాట ఏమిటి మేమేమో ఒక సిస్టమ్ ఒకటి తయారు చేసి పెట్టుకున్నాం మీరేమో ఆత్మజ్ఞానం ఒక్కటే అల్లిట్లో తోసిపుచ్చితే వేరు డూ ఈ అని కర్మవాదులు ఉపాసనావాదులు వీళ్ళు వీళ్ళిద్దరు ఉంటారు ఏమంటారు మరి ఆత్మజ్ఞానం ఒక్కటే అంటే మరి కర్మానో ఉపాసన వీటిని అన్నింటినీ మీరు పక్కన పెట్టేసినట్టు అయిపోయిందే అంటే మీరు కూడా మేము ఏదైనా ఉపాయం చూపిస్తామంటే మాకు అలా కుదరదు మా కర్మ వల్లే మోక్షం అంటాడు ఒకడు ఉపాసన వల్లే మోక్షం అని ఇంకొకడు అవన్నీ వాదములను సరిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవడో ఒకడు అన్నాడంటే ఆ సందేహం మన బుద్ధికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భావాజాలములంత కూడా పరిష్కరించడం కోసం ఒక విస్తృతమైన చర్చని టేకప్ చేస్తున్నాడు మళ్ళీ క్లాస్ నుంచి పొందు ఓనస్ పౌర్ణమ పౌర్ణమే ఓం శాంతి శ్యామి శాంతి హరి ఓం శ్రీ గురు క్రో నమో హరి ఓం వత్సార్పణమస్తు